శ్రీగురుభ్యో నమ్ హరి ఓ బ్రహ్మా తమిలక్ష్యం ఏం రేమం క్షి భూత భావాతీతం త్రిగుణరహిం సద్గురు నమామి నమో విద్యా సాంప్రదాయ కర్తృవ్యో వంశిభ్యో మహాభ్యో నమో గురుభ్యర్వ ప్రజ ప్రత్యో బ్రహ్మస్మి అహం పదార్థర సదాశివస శర్యమా అస్మ పందేరు పర పరా స్వగరు నిజగరు పరమురు పరేష్ఠి గురు సద్గురు పరబ్రహ్మణే నమ్మ హరి శ్రీగరుగ్యో నమ్మ హరి కొందరు దశ విధనాదములు అభపంచకంబునందు చక్రాలునా ల్యనంబునాంసందుబుద్ధి నాటింతు యోగమూలందు నటీ అందు సిద్ధుల ఆనంది కొందరు ఇందరేమని నీ బోధన్ కొందరు దశ విధనాదములందున అభపంచకంబునందున చక్రములందున లక్ష్యధ్యానం వందున హంసయందు బుద్ధి నాటింతు రోయి యోగములందు నటింతు రోయి అండు సిద్ధుల చేత ఆనందింతురు కొందరు ఎందరేమనినా నీ బోధందే ఉండు నాటింతురోయి యోగములందు నటింతు రోయి నాటకమిది నాలుగు గడియల వెలుగిది కోర్కెల బల నీవు చింతల చలనీవు మాయల దయ్యానివే మనసా తేగిన పతంగానివే లేనిది కోరేవు ఉన్నది బదిలేవు ఒక పొరపాటుకు యుగములు పోగిలేవు మౌనమే భాషవో భాషవు మూగమనసారలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కలలుగా నిరవుతావు मौन मे भाष मनसाबी मन यदार्थ भाष मौन का मनोवेगम पनवड़ वाक्शक्ति अब प्रवर्ती జీవనాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ రీతిగా జాగ్రత్తగా గమనిస్తే మానవ జీవితం అంతా అనేక రకములైనటువంటి యోగములతో కూడుకుని ఉంటుంది వాటిలో చాలా ఉన్నాయి కొన్ని ఉదాహరణకు చూస్తే కళ్యాణ యోగం అంటే అతనికి శుభం జరిగేటటువంటి కాలం అతని వల్ల ప్రపంచానికి శుభం జరిగేటటువంటి కాలం యజ్ఞభావంతో జ్ఞానభావంతో జీవించగలిగే కాలానికి కళ్యాణ యోగం అని పేరు అంతేగాని వివాహం అని కాదు అర్థం అలాగే దగ్ధయోగం అని ఒకరుంటుంది అంటే తామసికమైనటువంటి ప్రవృత్తి వలన అజ్ఞానం అవిద్య బాగా బలంగా పనిచేసేటటువంటి ప్రవృత్తి చేత అతను ఏది తలపెట్టినా అన్నీ మైనసే సొన్నా ఏవి సరిగ్గా నడవవు ఏవి సరిగ్గా ఫలించవు ఇక గజకేసరి యోగమని గజకేసరి యోగమని రాజయోగమని ఇట్లాంటివి కూడా ఉంటాయి ఇవన్నీ అనేక రకాల ఏదో జాతి విచారణ చేసి చెప్తూ ఉంటారు గ్రహగతులు కాలగతులు లెక్కలు వేసి చెప్తూ ఉంటారు అయితే ఈ మౌలికమైన భౌతికమైనటువంటి జీవనానికి సంబంధించినటువంటి ఈ శాస్త్రాలకి వేదాంతంలో పెద్దగా విలువ లేవు అంటే ఆత్మజ్ఞానానికి ఆత్మ విచారణకి బ్రహ్మజ్ఞానానికి ఎవరైతే ఈ జీవితంలో ప్రయత్నం చేద్దామనుకుంటారో వాళ్ళు ఇలాంటి శాస్త్రాలని విడిచిపెట్టారు ఎందుకంటే फलितासि बलपरता अभिमाना बलपरता नैनू नादी बाग बेटे काबट्ट तत्प्रीत्यर्थम शां्यार्थम क्षेमस्थैर्यी अभय वीर वी आरोग्य अभिवृ्यर्थम इला मन पूजेटू चाला अर्धमने वाटी चवर सूचन तो वस्त अरकून अर्थम इष्टाम्यार्थफल सिद्ध्यर्थम अट अ मोक्ष सिद्ध्यर्थम आने का चतुर्विधल अट्ठे चतुर्विधल मोक्ष ఇన్ని ధమ్లు చెప్పిన తర్వాత ఇన్ని కొరకులు ఇన్ని కోర్కెలు కోరిన తర్వాత ఎప్పుడో చివరికి మోక్షం ఒక ఆ మోక్షం కూడా కావాలని అడిగితే వాడు ఆత్మనిష్యుడు అయ్యేది ఎప్పటికీ కాబట్టి ఈ రకమైనటువంటి వాడు ఆర్తుడవుతాడే కానీ జ్ఞానయ్యే అవకాశం లేదు కాబట్టి ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానేచ భరతర్ష ఎవరంటే ఈ నలుగురు చతుర్విధ భజంతే మాం జనా సుకృతి నోర్జున అంతో ఇంతో సత్కర్మ చేసినటువంటి బలం ఏమైనా ఉంటే ఆ బలం వలనా సుకృతి నోర్జున అన్నాడు అందుకే వేదవ్యాసు ఏదైనా కొద్దిపాటి సదాచారం కానీ పెద్దల సేవ కాని ఊరు శుశ్రూష కానీ చేసినటువంటి పరోపకారం కానీ ఇత్యాదులు ఏమైనా కానీ నీ ఖాతాలో నీ వాసనా బలంలో నీ స్వభావంలో నీ బుద్ధి బలంలో నీ కర్మఫలంలో గనక ఉంటే అప్పుడు నీకు ఈ నాలుగు రకాలైనటువంటి పద్ధతుల్లోకి చేరతాం అంటే ఈ నాలుగు కాకుండా ఇంకా వేరేవి చాలా ఉన్నాయి అవన్నీ దుష్కృతుల వల్ల కనీసం దుఃఖపడి వేదన పడి వేదనకు గురి చేసేటప్పుడు ఈశ్వరా నన్ను రక్షించమని వేడుకోగలిగేటటువంటి ఆర్తి కూడా కలగనటువంటి దశ మానవ జీవితంలో ఉంటుంది కాబట్టి అలాంటి దశలో నుంచి మానవుడు మొట్టమొదటి ఆర్తుడైనటువంటి దశకి ఎదగాలి పరోక్ష విధానాలను విడనాడాలి అంటే ఎవరికి ఆకలి వారు భోజన చేయాలి ఎవరికి నిద్ర వస్తే వారు కూడుకోవాలి ఎవరికి అజ్ఞానం ఉంటే వారు జ్ఞానం కోసం ప్రయత్నించాలి అంతేగాని ఒకరికి ఆకలిస్తే ఒకరు భోంచేస్తే అది సంతృప్తిని సుష్టిని జ్ఞానాన్ని ఇవ్వదు శక్తిని అసలే ఇవ్వదు అట్లాగే ఆరాధనలైనా సాధనలైనా జపాలైనా తపాలైనా ఏవైనా సరే ఒకరి కొరకు లేదు ఫలానా కామితార్థం కామ్యార్థం అనేటటువంటివన్నీ ఎప్పుడైతే కామ్యార్థం అని అంటున్నామో ఆ సూచనలోనే ఉంది అది జ్ఞానం కొరకు కాదని స్వరూప జ్ఞానం కొరకు కాదని కాబట్టి ఇలాంటివన్నీ కూడా బంధహేతువులు అవుతాయి ఏదో ఒక కాలంలో ఇక కర్మ తర్వాత రెండవ స్థాయి అదేమిటంటే కర్మయోగం అంటే నిష్కామ కర్మ చేయడానికి కర్మయోగం అని मरी अंदर तौब शात भौतिक पद शातमे पारमार्थ निष्कामकर्म अं अभिम्यम धरपड़ी काबटी नैन नाद बल्ला उम अंतर विचिपेट का जाग्रत का गनक కర్మయోగం కర్మషట్కం భగవద్గీతలో ఆరు అధ్యాయాలు మొదటి ఆరు అధ్యాయాలు చెప్పేటప్పుడు వేదవ్యాసుడు కృష్ణ పరమాత్మ జాగ్రత్తగా చెప్పారు అంటే మొదట మానవుడు ఎదగడానికి కర్మ చేయడం చాలా అవసరం కాబట్టి కర్మని ఆత్యంతిక శ్రద్ధతో చేయాలి ఎందుకంటే ఆ శ్రద్ధ వల్ల జ్ఞానం వస్తుంది కర్మ వల్ల సరాసరి జ్ఞానం రాదు కానీ కర్మని ఆత్యంతిక శ్రద్ధతో చేయడం వలన శ్రద్ధ వలన జ్ఞానం వస్తుంది శ్రద్ధ వాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ ఇది చాలా ముఖ్యమైనది చాలామందికి జ్ఞానం వస్తుంది కానీ తత్పర సంయతేంద్రియ అది ఉండదు ఇంద్రియ నిగ్రహం ఉండదు వైరాగ్యం ఉండదు కాబట్టి ఈ జ్ఞానం ఏమైపోతుందంటే మళ్ళా కొడుకు ఎట్టిపోతుంది మళ్ళీ భ్రష్టత్వానికి అలాంటి వాటిలో యోగ భ్రష్టత కూడా ఒకటి ఉంది అని భగవద్గీత ప్రతిపాదిస్తుంది ఈ సదాచారం చేసి చేసి ఈ సుకృతం చేసి చేసి ఎక్కడో ఒకచోట ఈ వైరాగ్య లోపంచేత కానీ లేక గురు శుశ్రూష లోపంచేత కానీ సర్వస్వ శరణాగతి లోపంచేత కానీ ఈశ్వరానుగ్రహం లోపించినప్పుడు ఎంత ఎత్తుకు ఎగిరినటువంటి వాడైనా మళ్ళా డామ్మను కింద పడతాడు ఆ పడ్డప్పుడు భ్రష్టత చెందుతాడు ఏదో ప్రారంభకర్మనే కర్మవశాత్ అని అంటూ ఉంటారు కానీ వేదాంతం కర్మవశాత్ అనే అంశాన్ని ఒప్పుకోదు ఎందుకంటే కర్తరాజ్ఞయాప్య ఫలం కర్మకిం పరం కర్మత జడం కాబట్టి ఉపదేశ సారం ఎత్తుకుంటూనే మొట్టమొదట చెప్పాను ఎవరికైనా గురూపదేశం పనిచేయాలి అంటే అతడు ఏ స్థాయిలో అర్హత పొందిన వాడే ఉండాలి అంటే కర్మ జడం అనే స్థాయిని పొందినటువంటి వాడైతేనే గురూపదేశం వాడికి పట్టిస్తుంది పనిచేస్తుంది వాటికి జ్ఞానం లభిస్తుంది స్వరూప జ్ఞానం లభిస్తుంది కర్మ జడం అనేటటువంటి స్థాయికి నువ్వు వరకు अट कर्मचेत प्रभावित मई प्रेरित मई परग्स वी ज्ञाने पाबी जाग्रत अंतर्मुख परणा चैतन्य प्रवाह याधीनता चैतन्य विसा लक्ष अवतार मेहर बाबा सूचिस्तु ఏ పద్ధతిలో అయితే పరాత్పర స్థితి నుంచి జడస్థితి వరకు చైతన్య వ్యావర్తనంలో దిగుతూ వచ్చిందో వ్యవర్తమై కిందకు దిగి వచ్చిందో అదే రీతిగా పునః తన స్వస్థానం తిరిగి వెళ్ళాలి అలా వెళ్ళగలిగేటటువంటి అలా పరిణతి చెందగలిగే సామర్థ్యం మానవుడికి ఉంది అయితే మధ్యలో రెండో భూమిక మూడవ భూమిక నాలుగో భూమిక ఐదో భూమిక వరకు ఈ యోగ సిద్ధులన్ని పలకరిస్తూ ఉంటాయి సాధకుండా ఆ వాటన్నింటినీ ఈ గణార్థంలో సూచనగా ప్రస్తావించారు ఎవరైతే తనలో తాను మునగటం యోగం అంటే ఏమిటంటే తనలో తాను మగ్గనత చందుక తనలో తాను మునుగుట అంటే తెలివి కలిగి ఉండి జగత్ స్పృహ లేకుండుట సాధారణంగా మనం అందరం ఎట్లా ఉంటామంటే తెలుగునంతసేపు జగత్ జాగ్రత్త అవస్థలో జగత్ స్పృహ కలుగుతూనే ఉంటుంది స్వప్నావస్థలు అయితే స్వప్న జగత్తు యొక్క స్పృహ కలుగుతుంది నిద్రావస్థలు అయితే ప్రియమోద ప్రమోదాల యొక్క స్పృహ కలుగుతుంది కాబట్టి అది జీవధర్మం దేహధర్మం దేహదాదాత్మ్యత దేహాభిమానం ఎవరైతే జ్ఞాన పద్ధతిలోకి మారో వేదాంత పద్ధతిలోకి జీవనాన్ని మార్చుకున్నారో వాళ్ళలో తమలో తాము మునగటం అనేటటువంటి లక్షణం ప్రారంభమవుతుంది అంటే ఏమిటండి అన్నా సరే ఉపమానం చెప్తాం ఒక కొండ పట్టుకుని గంగా నదికి వెళ్ళారు గంగానదిలో కొండను ముంచు కొద్ది నీళ్లు అంటే ఒక పది శాతం ఇరవై శాతం మాత్రమే అందులోకి నీళ్లు పడ్డాయి అప్పుడు నీటి మీద కొండ తేలి ఆడుతూ ఉంటుంది కానీ దానికి నిలకడ ఉండదు అటు ఇటు అటు ఇటు ఒరిగిపోతూ కొట్టుకుంటూ ఉంటుంది సరే ఇట ఒక యాభై అరవై దాకా నీళ్లు నింపావు ఇప్పుడు కూడా కొండ సగభాగం మేరకు నీటిలో మునిగి సగభాగం పైకి కనబడుతూ అటు ఇటు కదులుతూ ఉంటుంది ప్రవాహ వేగానికి ఇక మూడవ స్థితి కొండ సాంతం నెలలో మునిగింది ఇహ మునిగితే కొండ కనపడదు సాంతం నీటి అడుగుకి చేరిపోతుంది మగ్నత చెంది ఇహ కొండ కనపడదు ఇప్పుడు కొండ లేదా ఉంది కానీ గంగానదే కనపడుతుంది గంగానదిలో మునిగిపోయింది శాంతం अला ज्ञागंगा प्रवाह स्वरूपज्ञान प्रवाह लाख को तन तुम मुनिपोया साक्षित् स्वरूप्ञात स्वप्रकाशन तो स्वधर्मन तो आत्माक्षी आत्मा व्यवहारी आत्मा शुद्ध आत्मा, आत्मा बुद्ध ఆత్మ నిత్య ఆత్మ ఆనంద ఇలా ఆత్మ యొక్క లక్షణాలలో ఇనేను నేను మునిగిపోయింది కొండ నేను అనమాట కొండ పోయి ఆ నేనులో మునిగిపోయింది ఈ నేను కాస్తే వెళ్ళి ఆత్మభావంలో శాంతం మునిగిపోయింది మునిగిపోతే ఈ లక్షణాల యొక్క స్పృహే ఉంది కానీ ఇతరములైన జగజ్జీవేశ్వర అనుత్రయముల లోకత్రయముల గుణత్రయముల శరీరత్రయముల దేహత్రయముల అవస్థాత్రయముల యొక్క స్పృహ లేక ఉన్నాడు ఇలా మునిగిపోవడానికి ఈ యోగ సిద్ధులు ఆటంకపరుస్తాయి కాబట్టి ఈ మునిగే మధ్యలో తనను తాను తెలుసుకుంటూ తన మూలల్లో తాను మగ్నత చెందే మధ్యలో సూక్ష్మ శరీరాంతర్గతంగా తనలో ఉన్నటువంటి పూర్వవాసనా బల విశేషాలను విడిపించుకునేటటువంటి పరిణామంలో భాగంగా ఈ యోగ సిద్ధులు లేక ధ్యాన సిద్ధులు లేక జ్ఞాన సిద్ధులు ఏ పేరన్నా పెట్టుకోండి అవన్నీ అందులో మధ్యలో ఒకసారి తనలో తాను మునగడం వచ్చేసిన వాడికి వీటితో పనిలి కాబట్టి ఇది పల్లకీ మూత లాంటి పద్ధతి అన్నమాట జీవితంలో ఎవరైనా కానీ పతనం చెందాలి అంటే వాడికి వరం ఇవ్వాలట అటు ముగ్గురు ఇటు ముగ్గురు మానవ వాహనమైనటువంటి పల్లకీ మూతను మోయించమనాలట ఆ పల్లకి మూత పల్లకిలో ఎక్కి బాగా ఊరేగమని చెప్పాలట వాడికి అప్పుడు అహం బాగా ఎత్తికెక్కుతుంది ఎక్కి నహుష మహారాజు అంతటి వాడే కొండజలపై భూమి మీద పడాల్సినటువంటి అగత్యం వచ్చింది నహుష మహారాజు యొక్క విశేషం మనం అందరం పురాణాల్లో చదువుకోవాల్సిన అవసరం ఉంది మానవుడి తానేదో గొప్ప పనులు చేశాడని విశేషమైన కార్యక్రమాలు చేశాడని సాధనలు బాగా చేశాడని నేను ఇరవై సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నానండి నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నానండి అనేవాళ్ళు నహుష మహారాజు యొక్క వృత్తాంతాన్ని బాగా అయన మామూలు సామాన్యమైనటువంటి రాజు కానీ శతసహస్రాధికమైనటువంటి అంటే వంద వేలు లక్ష శత సహస్రాధికమైనటువంటి యజ్ఞయాగాదులు చేసి భూమండలాన్ని మొత్తాన్ని దానమిచ్చి ముందు భూమండలాన్ని జయించాలిగా దానం అంతటి వీరు జయించాడు అందరికీ దానం ఇచ్చేసాడు ఇచ్చి దేవేంద్ర పదవిని పొందాయి త్రిలోకాధిపత్యాన్ని పొందాయి ఇక కాళ్ళు నేలమైన లేవు ఆయన స్వాధీనంలోకి అష్టప్రకృతులు వచ్చేసినాయి పంచభూతాలు నవగ్రహాలు ఇవన్నీ చైతన్య స్వాధీనత కలిగినటువంటి వాళ్ళకి వారి ఆదేశాన్ని పనిచేస్తూ ఉంటాయి కాబట్టి వారెప్పుడు కూడా సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా ఏమీ పంచేరు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో కానీ సృష్టి నియమాలకు భంగం వచ్చేటట్టుగా మాత్రం ఏమి చేయదు చూస్తూ ఉంటారు అంతే ఉపేక్షిస్తారు ఉదాసీనులై ఉంటారు కాబట్టి అసురుల్ని రాక్షసుల్ని పిషాచుల్ని ఇత్యాది గణాలని మహర్షుల సంకల్ప మాత్రం చేత నిర్జించగలరు కానీ వాళ్ళెవరూ ఆ పని చేయలేదు వాళ్ళు ఎంత బాధలు పెట్టినా ఏ విష్ణువునో ఏ ఈశ్వరునో ఎవరినో ప్రార్థించారు ఎందుకంటే కిందకు దిగు వస్తే అంటుతుంది అని అందుకని పనికి పూనుకోరా ఆ కర్తవ్యం మాది కాదు అని ఉపేక్షించారు సాక్షాత్తు భగవంతుడే అవతార స్వరూపం అద్దె వచ్చి దుష్టశిక్షణ శిష్ట రక్షణ చేసే సరే మధ్యలో ఈ నహ మహారాజు వ్యవహారం ఏమిటంటే బాగా అహంతలకెక్కేటప్పటికీ సప్త ఋషులు ఎటువంటి వాడు వాళ్ళు బ్రహ్మమానసపుత్రులు అటువంటి సప్త ఋషుల్ని పిలిచి తన పళ్ళకి మొయమన్నాడు ఏ సప్త ఋషులైతే సరాసరి బ్రహ్మలోకంలో సత్యలోకంలో బ్రహ్మగారి సరసన బ్రహ్మనిష్టతో సహజమైన బ్రహ్మనిష్టతో చిరంజీవులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి సత్త ఋషులను పిలిచి తన పళ్ళకి మోయమని ఆదేశించారు ఆయనకున్న పవర్ వాడేటనమాట చాలామంది జీవితంలో పవర్ వాడుతూ పవర్ వాడినప్పుడల్లా నాకు నవ్వుస్తూ ఈ పవర్ వాకినప్పుడల్లా విజ్ఞత పోతుంది వివేకం పోతుంది అభిమానం బలపడుతుంది అహం బలపడిపోతుంది కాబట్టి జీవితంలో ఎప్పుడు పవర్ శక్తిని వాడకూడదు నిర్భయానంద స్వామి నిర్భయానంద మేకా నరసింహారావు గారు నా జీవితంలో ఒక పాట చెప్పారు నాకు కూడా ఒక అలవాటు ఉండేది ప్రశాంత నిలయంలో ఒక ఇరవై రోజులు ఉన్నప్పుడు సనాతన సాయి సంజీవిని అనే నేర్చుకున్నప్పుడు శక్తిని ఎలా ఉపయోగించాలి సూక్ష్మమైన శక్తిని ఎట్లా ఉపయోగించాలి అనేది ఆ శిక్షణ అలా కొంతకాలం చేసేటప్పటికీ ఆ సూక్ష్మ శరీరంలో అన్నీ అంద ఎంతమంది మీదనే ప్రయోగిస్తే అందరి మాలిన్యాలు చందులు చేరిపోయాయి అది విజులించుకోవడం నా జాతకాలం అవన్నీ అట్ట బరువు అవి బాగా గిరగిరగిరగిరగిరా తిప్పేసేవి అన్నమాట సరే ఏం చేస్తాం విడిపించుకోవడం మరి ఆ ఉడుపు లేదు ఆ నేర్పు లేదు మనకి కాబట్టి అలా కొంతకాలం కాలం వీరి దయ వలన అనుగ్రహం కలిగి సరే వారి సంరక్షణలో కూర్చుని ఇంతలో ఒక ఆవిడ ఎవరో వచ్చారు వచ్చి ఒక ఏమంటాం నల్ల త్రాచువలే ఆడటం మొదలుపెట్టింది చాలా తీవ్రమైన వేగం తీవ్రమైన బుసల్ తీవ్రమైనటువంటి ఒక ఒక పోనకం అన్నమాట చాలా ఎంత కాటు వేయడం ఒకటే లేట్ అనమాట ఇక చూస్తూ ఉన్నాను నేను అంతే వారు ఉపేక్షించి ఉదాసీనతతో కేవలం అలా చూస్తూ ఉన్నారు అంతే ఏమి ఆయన సర్వసమర్థులు రేపపాట్లో దాన్ని అణచగలరు అది నాకు తెలుసు నీ వారు శక్తిని వాడల చూస్తూ ఉన్నారు ఒక దశకు వచ్చేటప్పటికీ తీవ్రత పెరిగిపోయి కాటు వేసే దశకి ముందుకు వచ్చేసింది అవడానికి మానవోపాధి కానీ సూక్ష్మంలో మాత్రం అతి తీవ్రమైనటువంటి సర్పం అన్నమాట అలా కరెక్ట్గా కాటు వేసేస్తుంది అనుకునే సమయానికి శక్తిని వాడేసాను అంతే చూస్తున్నాను కదా మరి గట్టిగా వాడేటప్పుడు పడిపోయింది నేలమే పడిపోయింది చూసారు నా వైపు చూసారు ఏమనలేదు సరే కాసేపట్లో అమ్మాయి మళ్ళీ మామూలు పరిస్థితికి వచ్చేసింది సరే అమ్మాయికి ఏదో కాస్త సపరీలా వేసేసి బలహీన పడిపోయింది ఆహారం అనిపిచ్చి ఇంకా వెళ్ళామా నువ్వు ఏం పర్వాలేదు అని ఆ మాని బంపించు ఇప్పుడు నువ్వు శక్తిని వాడావు అని తర్వాత అడిగా మరి వాడకపోతే ప్రమాదం వచ్చేటుంది అన్న వాడితే అంటుతుంది కదా అన్నది వాడితే అంటుతుంది కాబట్టి చైతన్య స్వాధీనత కలిగినటువంటి వాళ్ళు ఎట్లా అట్లాగా శక్తిని వాడ వాడకూడదు నియమం దైవీ ప్రణాళిక కొరకు మాత్రమే వాళ్ళకి శక్తి ఇవ్వబడి దైవీ కర్తవ్యాన్ని నిర్వహించాలి కానీ మిగిలిన వాటి కోసం వాడకూడదు ఎటువంటి సంస్కారాన్ని అయినా సరే జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి కానీ యోగ శక్తితో ఎప్పుడూ కూడా వాటి మీద ప్రయోగించకూడదు యోగం చాలా శక్తినిస్తుంది చాలా సామర్థ్యాన్ని ఇస్తుంది ఏదైనా చేయొచ్చు యోగంతో చచ్చిపోయినని బతికించవచ్చు ఏదైనా చేయవచ్చు అసలు యోగ సిద్ధులతో చేయలేదంటే ఏది కాని కానీ జనన మరణ హేతు అవుతుంది పునః జనన మరణ చక్రంలో తిరిగి వచ్చేస్తాడు తప్పించుకోవడం కుదరదు సృష్టి ధర్మానికి వ్యతిరేకం కాబట్టి కామ్యక గురువుల దగ్గర శిక్షణ పొందినటువంటి వాడందరూ కూడా నిషిద్ధ గురువుల దగ్గర శిక్షణ పొందిన వారందరూ కూడా ఇటువంటి భ్రాంతులకు లోనవుతారు అవి అదే సత్యం అనుకుంటారు అలాగే తమను ఆశ్రయించిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటారు కాబట్టి చాలామంది ఆ గ్రహం బాగలేదు ఈ గ్రహం బాగలేదని చెప్తూ ఉంటారు కాలం బాగలేదని కర్మ బాగలేదని చెప్తూ ఉంటారు వీళ్ళందరూ ఏమిటంటే కాలయాపన చేసేటటువంటి వాళ్ళు అవిద్యా మోహం చేత ఆ జన్మకి బయటపడలేదు ఎప్పుడైతే ఈ గ్రహాల మీద మనుషుల మీద పాత్రల మీద ఎవరో ఒకరు కారణమని అన్య కారణమని చెప్పేవాడు తమ జీవనానికి వాళ్ళు జన్మకి స్వరూప జ్ఞానాన్ని పొందలేరు ఉత్తర జన్మంటావు ఈ జన్మలో చేసిన సాధనా బలం ఎంత మేరకు పనిచేస్తే అంత మేరకు కాబట్టి మానవులు ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ యోగ సిద్ధులన్నీ నిన్ను పక్కదారి పట్టించేటటువంటివి అందులో మొట్టమొదటిది దశ విధనాదములు అంటే యోగ సిద్ధులన్నీ కూడా ఈ దశ ప్రారంభమవుతాయి చిని చిని చిని భేరి మృదంగ వీణ వేణు కాహళ మేఘ నాదాలు ఇలా దశ విధ నాదాలు పది అందులో చిట్ట చివరి నాదం ఘంటానాదం మేఘనాదం ఇవి చిట్టచివరి చివరి అనమాట చాలా జాగ్రత్తగా వీటిని దాడుతూ వెళ్ళాలి మొట్టమొదటి ఏదో చిని చిని అంటే మువ్వల శబ్దంలాగా వినపడుతూ ఉంటాయి వాస్తవానికి కానీ అతని యొక్క అంతఃకరణలో స్ఫురణగా ఇవన్నీ వినపడుతూ సరే ఇంక ఇట్లాంటివి చాలా ఉంటాయి దూర శ్రవణం దూరదర్శనం అలాగే ఎక్కడో సువాసనలు ఇక్కడ వ్యాపించడం యజ్ఞూమం వ్యాపించడం ఇత్యాధులు ఇట్లాంటివి చాలా ఉంటాయి భగవద్వచనం చదివితే రెండవ భూమిక మూడవ భూమిక నాలుగవ భూమిక ఇవి చదివితే మానవుడు ఒక వెయ్యి జన్మలపాటు ఈ రెండు మూడు నాలుగు భూమికల్లోనే ఉండొచ్చు అన్నిసార్లు పుట్టిపోవచ్చు అంత బలవత్తరమైనటువంటివి రెండు మూడు నాలుగు జ్ఞాన భూమికలు చాలా విశేషమైనటువంటి భూమికలు అనమాట కాబట్టి బాగా సద్గురు సహాయం అవసరం అనమాట ఇక్కడ ఈ దారిలో వెళ్ళినటువంటి వాడికి బాగా తెలుస్తుంది ఎవరు ఎక్కడ పడిపోతారు ఎట్లా దాన్ని కాపాడాలి ఎట్లా అతన్ని స్వరూప జ్ఞాననిష్ఠుని చెయ్యాలి అని తెలియడంలో సహాయం చేయగలిగే సమర్థుడెవరో అతడు సద్గురు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి సద్గురు సద్గురు అని ఎవరిని పడితే వాళ్ళని అనకూడదు సద్గురు అంటే అర్థం ఏమిటంటే ఈ పరిణామక్రమం బాగా తెలియాలి కర్మ భక్తి యోగం జ్ఞానం ఈ సూక్ష్మమైనటువంటి ఆంతరిక పరిణామం తెలిసి ఈ జీవి ఎక్కడ పడిపోతాడు ఇత్తడు ఈమె అనేది తెలియదు అక్కడ ఈ జీవి పడిపో ఆ లక్షణం ఎప్పుడైతే స్థూలాన్ని దాటాడో వాడు జీవుడు అంతేవాడికి వడిపో పురుష స్త్రీ పురుష భేదాలు లేవు దానికి ఈ జీవి ఏ రీతిగా పడిపోతున్నాడో చూడాలి అలా జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా సహాయం చేయాలి కొండొకచో కొంతమంది ప్రారంభవశంలో ఉంటారు జ్ఞానుల యొక్క ప్రారంభవశంలో వాళ్ళు కూడా సశరీరులై ఉన్నప్పుడు వారితో సహజీవనం చేసేటటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ ప్రారంభం కూడా వాళ్ళ కర్మఫలం ఆశ్రయం ఉంటుంది కదా అవి కూడా ఇతని యొక్క జీవన స్రవంతిలో భాగం ఇతనికి దానివల్ల వచ్చిన ప్రమాదమేమి ఉండదు స్వరూప జ్ఞాననిష్ఠుడైన వాడికి కర్మఫలం అంటదు కాబట్టి అతడు శక్తిని వినియోగించినా కూడా ఏం ప్రమాదం లేదు కానీ స్వరూపజ్ఞాననిష్ఠుడు ఆత్మనిష్ఠుడు వంద సార్లు శక్తిని వినియోగించవలసిన అవసరం వస్తే ఒక్కసారే వాడతాడు తొంభై తొమ్మిది సార్లు వాడాడు ఆ ఒక్కసారి వాడేటప్పుడు కూడా ఉన్నదంతా బ్రహ్మమే అనే నిష్టలో ఉండి వినియోగిస్తాడు కాబట్టి అతనికి ఏ రకమైనటువంటి జన్మ కర్మ ఏర్పడదు అందుకని ఈ కందార్థంలో దశ విధ కొందరు దశ విధనాదములందున దశ మహావిద్యలని శాక్తేయల్లో కూడా మంత్రయోగం తంత్రయోగం ఇలాంటి పద్ధతులు ఉన్నాయి అందులో అవి మంత్రసిద్ధులు తంత్రసిద్ధులు ఏది ప్రయోగిస్తే ఆ ప్రయోగం వలన పొందిన సిద్ధికి ఆ పేరు అనమాట యోగాన్ని యోగశక్తిని ప్రయోగిస్తే యోగ సిద్ధి మంత్రశక్తిని ప్రయోగిస్తే మంత్రసిద్ధి तंत्रशक्ति प्रयोगस्ते तंत्र सिद्धि ज्ञाशक्ति प्रयोगस्ते ज्ञासी अंत काबी इछ अने दयोगा इच्छा सिद्धि क्रियाशक्ति प्रयोग क्रियासीद्धि अंकने खड्गम इच्छा सिद्धे क्रियासी भुक्तिशित्व सिद्धे वसीत्व सिद्धे प्राकाम्य सिद्धे इला अष्टिधुन एकूपड़े खम కాబట్టి చాలామంది శాక్తేయంలో మొదటి ఆవరణాన్ని కానీ రెండో ఆవరణాన్ని కానీ ఎవరు దాటరు అక్కడే ఉండిపోతాడంత ఎందుకంటే ఆ మొదటి ఆవరణ దాటి రెండో ఆవరణలోకి వచ్చేటప్పటికి జనాలు అందరూ క్యూ లైన్ కట్టేస్తారు కట్టేసి ఇంక అతను చెప్పిందల్లా అయిపోతూ ఉంటుంది ఆ భవిష్యత్తు చెప్తూ ఉంటాడు జనాలందరూ లైన్ కట్టేసి ఇంకా ప్రశ్న జాతకం జ్యోతిష్యం వీళ్ళంతా వచ్చేస్తారు వచ్చేసి ఇక ఆయన జీవితం ఏమంటే మా ఇంటో బంగారం పోయింది మా పశువు పోయింది మా అబ్బాయి పోయాడు ఎట్టా వీటికి చెప్పడానికే సరిపోతుంది జీవితం అయిపోతుంది అంతే ఆ జన్మ గోవింద మరలా ఉత్తర జన్మకి ప్రథమావరణంతో మొదలు పెడతాడు అయితే రహస్యం తెలుసుకోవాలి మానవులందరూ కూడా ఎప్పుడైనా సరే మానవుడు ఉపాధిని మార్చేటప్పటికీ ఏది సహజమై ఉంటుందో అది మాత్రమే ఉంటుంది ఎందుకంటే మృత్యు కాలాన్ని సాధనగా మార్చుకోవడానికి వీలు కాదు కాబట్టి కాబట్టి ప్రతిరోజు నిద్రపోయే నిద్రలో ఏది సహజమో మృత్యుకాలంలో కూడా అదే సహజమే ఉంటుంది అందుకని సాధకుడు ఈ నిద్రావస్థని సాధనగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా జ్ఞాన మార్గంలో ప్రయాణం సాధకుడు నిద్రని సాధనగా మార్చుకోవాలి ఎప్పుడైతే నిద్రలో తాను ఆత్మస్వరూపుడు అనే స్ఫురణను సహజంగా కలిగి ఉంటాడో మృత్యుకాలంలో కూడా అదే స్ఫురణను కలిగి ఉంటాడు అప్పుడు ఏ రకమైనటువంటి ముక్త స్థితికి ఇబ్బంది రాదు అందుకని నిద్ర కూడా శిక్షణే నిద్ర కూడా సాధనే నిద్ర కూడా సమాజే అనేటటువంటి నిర్ణయంతో ఉంటాడు జ్ఞాని ఈ మిగిలిన దాటిపోతాయి అప్పుడు యోగ సిద్ధులు వగేరాలన్నీ ఇబ్బందులు ఏమి ఇంకపోతే జాగ్రత్తగా గమనిస్తే ఇంకా రకరకాలైనటువంటి అంశాలన్నీ భారతీయ సంస్కృతిలో కనబడుతూ ఉంటాయి అదేమిటంటే చక్రాలందున లక్ష్యధ్యానం వందున హంసయందు ఎవరినైనా అడగండి ఏమంటే యోగం అంటే ఏమిటండి యోగాభ్యాసం అంటే ఏమిటండి అభ్యాస యోగం అంటే ఏమిటండి యోగం గురించి ప్రశ్న రాగానే ప్రతి ఒక్కరి మాట నాలుగు చివరు ఉండేది కొండలినీ శక్తి ఇహ మూలాధారం నుంచి సహస్రారం దాకా చక్రాలు ఇంకా వాటికి సంబంధించినటువంటి విశేషాలు విశేషణాలు వాటి అధిపతులు వాటి బీజాక్షరాలు వగైరా బగైరా బగైరా దీనికి హంస సంచారం పేరు అయితే పరమహంసలవ్వడం కోసమని నిజానికి అసలు ఈ విధానం అంతా బోధించబడింది పరమహంస స్థితి లక్ష్యంగా చెప్పబడినటువంటి హంస విచారణ చివరికి మూలాధారాన్ని దాటకుండా అక్కడే నిలబడిపోయేటటువంటి పరిస్థితికి యోగులందరూ వచ్చేసారన్నమాట ఈనాడు యోగులను పిలువబడుతున్న వారందరూ యోగం నేర్పే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క నిలకడ ఎక్కడ ఉంటుందయ్యా అంటే కేవలం మూలాధారమే అంతకు మించి పైకి లేవడం కాబట్టి దానివల్ల ఏం ప్రయోజనం ఇక్కడ ఒక రహస్యం అంటే అర్థం ఏంటంటే నీకు లక్ష్యాన్ని గనక నువ్వు అనాహత చక్రాన్ని గనక స్థానాన్ని హృదయ స్థానాన్ని గనక మనం స్వీకరించినట్లయితే నువ్వెన్ని దాటాలి మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం అనాహతం నాలుగో చక్రం అంటే నీకప్పుడు కిందన్న మూడు దాటి అనాహత చక్రం హృదయ పద్మ మందిరంలో ను స్థిరంగా గనక ఉండే ప్రయత్నం చేస్తే సాధన చేస్తే ను సహజత్వాన్ని దేని పొందుతావయ్య అంటే మూలాధారం దాటి స్వాధిష్టానం దాటినటువంటి స్థితి వరకే నీకు సహజం అవుతుంది మణిపూరకం స్వాధీనం అవ్వదు అంటే ఒక మెట్టు కంటే కింద ఉంటుంది ఎప్పుడూ కూడా సహజం ఉదాహరణ బాల్యం యవ్వనం కౌమారం వృద్ధాప్యం వృద్ధాప్యంలో బాల్యం యొక్క లక్షణాలు ఏవి గుర్తుకురావు అది శాంతం తప్పుకుంటు ఆయన బాల్యంలో మూడేళ్ళప్పుడు ఐదేళ్ళప్పుడు ఎనిమిదేళ్ల లోపల ఏం చేశాడో చెప్పమంటే ఎనభై ఏళ్ళు ఆయన్ని చెప్పలేడు ఆ స్మృతి బలం పోతుంది పోయి ఎప్పటివి మిగిలిపోతాయి అంటే నలభై యాభై మధ్య జీవనం ఉంటుంది అక్కడి నుంచే గుర్తుంటాయి అంతకుముందు ఉండవేదు అవి అధిగమించేస్తాడు అవన్నీ అక్కడ అంతకుముందున్న జీవితంలో ఉన్న అసంతృప్తులన్నీ కూడా తీరిపోతాయి దాటిపోతాడు అధిగమించేస్తాడు ఇంకా వాటి బలం ఉండదు ఉపేక్ష ఉదాసీనతమైపోయి రాలిపోతాం అట్లా మరల మృత్యుకాలంలో మరల ఈ పునఃస్మరణ కలిగి స్మృతి బలంచేత ఏ ఏ జీవుల ఎడల నీకు రాగద్వేషాలు ఉన్నాయో ఆ జీవులతోటే ఉత్తర జన్మ అలాంటి గుణబలం కలిగినటువంటి జీవులతో సహవాసం చెందేటటువంటి ఉత్తర జన్మ కలుగుతుంది నాకు చదువుకునే కాలంలో అంటే పాలిటెక్నిక్ చదువుకున్నాను నేను అక్కడ చదువుకునేప్పుడు సహ రకరకాలైనటువంటి నిషిద్ధ గుణాలు ఉండేవి అవి ఏమో మరి లేవు కానీ మరి పాటు కలిసి జీవించవలసినటువంటి అగత్యం ఏర్పడింది కాబట్టి ఏమిటి ఈశ్వరా ఈ పరీక్ష అనుకుంటే ఎప్పటికైనా మరి ఇలాంటి లక్షణాల ఎడల మరి మనకి ద్వేషభావన ఉందనుకోండి మరి అప్పుడు సర్వసమత్వ భావన లేనట్టేగా అప్పుడు సర్వసాక్షిత్వానికి అధికారిత్వం లేనట్టేగా కాబట్టి జాగ్రత్తగా వాళ్ళతో వ్యవహరించాలి మన ఇంట్లో వంటింట్లో నిప్పుతో మనం ఎట్లా వ్యవహరిస్తున్నాం అట్లాగే కర్మఫలం అనే నిప్పుతో జాగ్రత్తగా వ్యవహరించాలి దాన్ని జాగ్రత్తగా వినియోగించుకుని ఉపేక్షించి సాక్షిగా ఉండి అంటకుండా ఉంటే అది రద్దయిపోతుంది అప్పటికప్పుడే దగ్గమైపోతుంది అప్పటికప్పుడే ఆగామి కర్మ లేకుండా పోతుంది ఇంకా మళ్ళా జీవితంలో ఎప్పుడు మళ్ళీ అలాంటి సందర్భాలు రాల నాయన ఈశ్వర ఇలాంటి సందర్భాలు మరలా జీవితంలో ఎప్పుడు అనుగ్రహించమాను నాయన ఎప్పటికనుగ్రహించావు సరే ఈశ్వర అనుగ్రహం పూర్వం పూర్వవాసనాబలం ఇలా ఉంది ఏం చేస్తాం ఈ జన్మకి ఇలా అని అప్పటికప్పుడు అనుభూతమవుతున్న వాటిని రద్దయిపోతుంది రద్దయిపోతుంది అని భావించాలి ఆత్మభావనలో నిలకడ చెంది నా సంస్కారం రద్దయిపోతుంది రద్దవటం కొరకే నేను కర్మ అని ఉదాసీనుడివై చూడాలి అప్పుడేమవుతుంది ఎవరెవరో ఏదో రకరకాలైన విషయ సంపర్కంచేత వ్యవహరించేటటువంటి జగత్తు ఉంటుంది ఉంటే నీకేమైంది నీకేం ప్రమాదం లేదుగా నువ్వు సహజంగా సాక్షిభూతుడుగా ఉంటావు అట్లా జాగ్రత్తగా కొంతకాలం ఉండేటప్పటికీ ఇక మళ్ళా అటువంటి సందర్భాలు జీవితంలో పునరావృత్తి చెందాం అథవా ఒకవేళ ఎక్కడైనా కర్మశేషం ఉండి ఈ జన్మలోనే నీకు జీవన్ముక్త అవస్థ కనుక ఏర్పడే అవకాశం ఉంటే ఆ శేషం కూడా మళ్ళీ పునరావృత్తి చెంది జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతుంది నేను కొంతకాలం పాటు ఇక్కడ ఒక ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇలాంటి దుశ్చర్య ఎలాంటి దురాచారం కలిగినటువంటి వాడు అంటే వాళ్ళ పాపం అది లేకుండా ప్రతిరోజు వాళ్ళకు గడవదు వాడి జీవితం అదే స్థాయి సరే ఒక ఉత్తమరాలు ఒక ఆవిడ నాతో పాటు పనిచేసేది ఆవిడ ఆవిడ పాపం చాలా ఉత్తమరాలు ఆవిడ ప్రశ్న అడిగింది మీరు చూస్తేనేమో వేదాంతం అంటారు ఆత్మనిష్ఠ అంటారు బ్రహ్మనిష్ఠ అంటారు పురాణాలు చెబుతారు పాఠాలు చెబుతారు సూత్రాలు చెబుతారు ఉపనిషత్తులు చెబుతారు ఈ మీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం చూస్తేనేమో తద్భిన్నంగా ఉంది చాలా వ్యతిరేకంగా ఉంది ఇంత వ్యతిరేక వాతావరణంలో మీరు ఇలా ఎలా ఉండగలుగుతున్నారండి అది ఇంతమ్మా ఈశ్వరుడు ఎక్కడున్నాడు భూతనాథుడు భూతగణాల మధ్యలో శ్మశానవాసి ఉన్నాడు మరి ఎవ్వరూ కూడా శ్మశానానికి వెళ్ళలే తమ జీవితంలో ఎవరన్నా పోతే తప్ప పోయినవాడు ఎట్టాకు పోక తప్పదు వాడిని పంపించడానికి వెళ్ళొస్తాం అంతకు తప్ప ఏ రోజు శ్మశానానికి కావాలని మానవుడు వెళ్ళడు కానీ మరి నిత్యము అక్కడే ఉండేటటువంటి రుద్రభూమి అయినటువంటి నిజ నివాసమైనటువంటి శ్మశానమే కదా మరి అంతటి విశేషమైనటువంటి పుణ్యస్థలం కదా అది ఈ దృష్టితో మీకు శ్మశానం ఎప్పుడైనా కనబడిందా ఆ మృత్యు అలా కనపడిందా ఈశ్వరుడు మృత్యు ఈశ్వరుడు నీ జీవనాన్ని గొప్ప గతిని మారుస్తోంది పరిణామ గతి నేర్పరుస్తోంది ఈ జన్మలో నీవు విడిపించుకోలేనివన్నీ ఒక దెబ్బతో ఈశ్వరుడు విడిపించేసాడు విముక్తం చేసేసాడు ఆ అజ్ఞానం ఒక దెబ్బకు పోతుంది ఆ ఆ వేదన చేత రద్దయిపోతుంది నీకేదైతే సహజమైనటువంటి జ్ఞానం ఉందో ఆ జ్ఞానంతో ఉద్భవించేస్తావు అయితే రాగద్వేషాల బలం చేత కొద్దిపాటి కర్మవశాత్తు వ్యవహరించవలసిన అగత్యం ఏర్పడుతుంది ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నాయి అలాగే నా జీవితంలో అనేక మంది యోగులు అనేక మంది జ్ఞానులు అనేక ఆశ్రమాలు అనేక మంది బోధకులు అనేక మంది పరివ్రాజకులు అనేకమంది సద్గురుమూర్తుల యొక్క దయ అనేక మంది అశరీరుల యొక్క దయ ఇది కూడా సాధనా బలమే ఇది కూడా సుకృత బలమే మరి కొద్దిపాటి అంశానికి ఇప్పుడు నేను కలత చెందితే ఈ విశేషమైన జ్ఞానమంతా వృధా కొల కాబట్టి అబ్బాయి ఏడిపించాడు అమ్మాయి ఏడిపించింది భర్త ఏడిపించాడు భార్య ఏడిపించింది ఇల్లు ఏడిపించింది తల్లి ఏడిపించింది పిల్లి ఏడిపించింది కుక్క ఈ కారణాలన్నీ అబ్బే ఇదంతా దేహతాదాత్మ్యత పద్ధతి అయిపోయిన పాని రుణానుబంధం కాతత్ర పరివేదన శంకర భగవత్పాదవులు చెప్పారు ఏందుకు ఏడుస్తావయ్యా ఒకటే మాట అన్నారు ఎందుకు ఆ ఏడవడం అంటేనే అజ్ఞానం అయ్యేబాబు ఆ వేదన అంటేనే అజ్ఞానం అయ్యే బాబు దుఃఖం అంటేనే అజ్ఞానం అయ్యే బాబు కోర్కె అంటేనే అజ్ఞానం అయ్యే బాబు ఇలా చెప్పుకొచ్చాడు రుణక్షయే తత్ర పశుపత్రిని సుతారయ ఏవైనా కావచ్చు అది జగత్తుకు సంబంధించిన ఏ అంశమైనా కావచ్చు అదంతా కూడా ఇందులో భాగం మరి ఇప్పుడు చక్రధ్యానం అందామా హంస్యానం అందామా లేకపోతే లక్ష్యధ్యానం అందామా కాదు నభపంచకం అందాము నభపంచకం అంటే పంచగన పద్ధతి ఇది ఎప్పుడు చెబుతూ ఉంటాను అన్నిటిలోకెల్లా చిట్ట చివరిది పంచగగన పద్ధతి అలా జాగ్రత్తగా గమనిస్తే ఈ పంచగన పద్ధతి చాలా విశేషమైనటువంటి పద్ధతి కాబట్టి ఇది కూడా ఎరుకలోనిదే కదా దశ విధనాదములన్న ఎరుకే షట్ చక్రానుభూతులన్న ఎరుకే ధ్యానములన్న ఇరుకే యోగములన్న ఇరుకే ఇవన్నీ మనకి ఎరుక లక్ష ఎరుక లక్షణం ఎరుక విడిపించేటప్పుడన్నీ బాగా చెప్పారు అయితే ఇలాంటి ఆసక్తి ఉన్నంత వరకు ఇలాంటి గురువులనే ఆశ్రయిస్తూ ఉంటాం వాళ్ళు వాటినే బలపడేటట్లుగా చెప్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా సరే వాళ్ళు ఏ విద్యలో నిష్ణాతులో ఆ విద్యనే బోధిస్తారు ఇది లో సహజం కాబట్టి తగుబాటి గురువుని ఎంపిక చేసుకోవడం సతశిష్యుడికి చాలా అవసరం అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే బుద్ధిని వాళ్ళకు తెలిసినటువంటి విద్యలో నాటుకునేటట్లుగా చేస్తారు నాటింతు రోయి యోగము నేను స్వామి నిర్భయానంద స్వామిని మేకానరసిం మహారావు గారిని అడిగాను అయ్యా నేనేం ప్రాణాయామాలు చేయను వారు యోగ సిద్ధులు జ్ఞానసిద్ధులు జేసిక్కులు వారు ఒక దశలో దే ఎవరినైనా అంటే వారి యోగ సిద్ధిని వాడినప్పుడు చూస్తే సాక్షాత్ రుద్రస్వరూపంగా కనబడతారు అంటే ప్రాణ వేగాన్ని ఆయన తీసుకుని విడిచిపెట్టేటటువంటి పద్ధతిని గమనిస్తే ఇక్కడ కూర్చుని చేస్తే దరిదాపు ఒక యాభై మీటర్ల వరకు ఆ శ్వాస యొక్క శబ్దం వినపడేది ఎక్కడో చేస్తూ ఉంటే ఎక్కడికో అంత బలంగా వారు అనుసంధానం చేయగలిగే సమర్థత కలిగి ఉన్నవారు కానీ వారి శక్తిని అంతా ఎప్పుడూ వారి వారి జీవితం కొరకు అసలు ఏనాడు వాడలేదు ఏ అంశంలోనూ వాడలేదు ఏ సమస్యకు వాడలే కేవలం ఆశ్రయించినటువంటి వాళ్ళ ఔన్నత్యం కొరకు దైవీ కర్తవ్యం కోసం మాత్రమే వాడారన్నమాట ఇంకా దేనికోసం అసలు జీవభావానికి సంబంధించిన ఏ అంశానికి అయినా ఆఖరికి వారికి దేహం ఛద్రమైపోయింది దేహం బాగా అనారోగ్యం పాలైపోయింది అన్నా సరే కొండంత బలం అన్నా సరే అణువంతా కూడా వాడలేదు అలా వారి జీవనాన్ని నేను చాలా దగ్గరగా చూశాను వారిని అడిగేవాడి ఏమండి ప్రపంచంలో అందరూ ఎన్నో సాధనాలు చేస్తారు ఆ చక్రాలు ఈ చక్రాలు అంటారు అవంటారు ఇవంటారు ఆ ఈ ధ్యానాలు ఆ యోగం ఇట్లా చాలా కనబడుతున్నాయి ఎన్నో ఆశ్రమాలకు వెళ్ళాము ఇలా చాలా కనబడుతున్నాయి నేనేమీ చేయడం లేదు కదా ఏమీ చేయకుండా ఉన్నది ఉండవయ్యా నేను చెప్పాను కదా నీకు ఇందులో చెప్పిన కొంత అర్థమే మాటగా చెప్పి సూచనగా చెప్పారు ఇందులో ఉంది అందు సిద్ధుల చేత ఆనంది కొందరు ఎందరే మనినా నీ బోధందే ఉండుము అంతే నీకు చెప్పానా లేదా నేను అదిగో ఆ బయలుస్థితిలో ఉండు ఈ లేని స్థితిలో ఉండు అంతే నువ్వు అక్కడ ఉంటే చాలా ఉన్నారు మరి ఇవన్నీ ఎలాగండి అన్న నువ్వు అక్కడ ఉండవయ్యా అక్కడ ఉంటే ఏది ఎప్పటికి ఏది అవసరమో అది జరుగుతుంది సాధనైనా సిద్ధైన జ్ఞానమైన సర్వసాక్షి అయినా అతీతమైన ఆవరణ రహితమైన అవన్నీ జరుగుతాయి అంతే ను ఉండవలసిన స్థానంలో ఉండంతే నువ్వు దిగమాక మిగిలినవన్నీ అంటావా అదేదో ఒక అలలాగా వచ్చిపోతూ ఉంటుంది ఓ మేఘంలాగా వచ్చిపోతూ ఉంటుంది పాసింగ్ క్లౌడ్స్ అంటు అలాగే ఏ చాలా గొప్ప గొప్ప సాధకులు వచ్చేవాళ్ళు మరి వాళ్ళందరూ చాలా జీవితకాలం శ్రమ చేసినటువంటి వాళ్ళు మహానుభావులను ఆశ్రయించిన వాళ్ళు చాలామంది వచ్చేవాళ్ళు మరి మేము అంతమంది మహానుభావులు మాకు పరిచయం కూడా లేదు మరి అటువంటి వాళ్ళకి సహాయం చేయాలి అంటే మరి మనం ఎలా చేస్తాము మనం ఎలా మనం వాళ్ళకి ఏం సహాయపడగలం అని అడిగేవాడిని నువ్వేమనుకోర్లా నువ్వు సంకల్పంలోకి దిగిరానే అక్కర్లేదు నీ వల్ల చేయబడవలసిన కర్తవ్యం అంటూ గనక ఉంటే ఆ కర్తవ్యానికి సంబంధించిన దైవమో గురువో నిన్ను ఆవేశిస్తాడు దైవమో గురువు నిన్ను ఆవేశిస్తాడు ఆవేశించినటువంటి గురుత్వాన్ని బట్టి నువ్వు తెలుసుకుంటావు తెలుసుకుని ఆ గురువు యొక్క పర్యవేక్షణలో నువ్వు నిలకడ చెంది ఆ దైవం యొక్క నిలబడి వాడికి సహాయించే వాడున్నంతసేపు అంతే తర్వాత వాడు టైం అయిపోగానే వాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే నీకు వాడికి ఏం సంబంధం లేదు జ్ఞానపరమైన రుణానుబంధం తీరిపోయి కాబట్టి ఈ జన్మలో నువ్వు మిగిలిన రుణాల గురించి ఆలోచించకు కేవలం జ్ఞానపరమైన రుణాన్ని రద్దు చేసుకోవడం ఎట్లాగో నువ్వు తెలుసుకుని ప్రవర్తించాలి దగ్ధ కర్మాణం అనేది స్వానుభూతమై ఉండాలి నీకు ప్రతి క్షణం స్వానుభూతమై ఉండాలి అలా నువ్వు నువ్వు జ్ఞానాజ్ఞాన విరహితమైనటువంటి స్థితికి చేరాలి అని ఇరవై ఐదు వారు బోధించారు ఈ మనీనా నీ బోధందే ఉండు టి రోయీ యోగమూలందు నటి రోయీ వారు నేను కలిసి చాలా సాంప్రదాయ మార్గాల దగ్గరికి వెళ్ళాం చాలా ధ్యాన మార్గాలు చాలా యోగ మార్గాలు చాలా ఆశ్రమాలకు వెళ్ళాం ఎక్కడికి వెళ్ళినా అక్కడన్నీ వాళ్ళు వాళ్ళు చెప్పేవన్నీ మమ్మల్ని చేయమనేవాళ్ళు మాకేమో అవన్నీ కుదిరేవు కాదు పిరమిడ్ ధ్యానం వెళ్ళాం కూర్చున్నాం అందరూ పిరమిడ్ ధ్యానం చేస్తుండేవాళ్ళు శ్వాస మీద ధ్యాస మాకేమో సాక్షిగా ఉండటం సహజం అలా ఊరక చూస్తు ఉండేవాళ్ళం ఆ పాఠం చెప్పేవాళ్ళు ఏమండి మీకు ధ్యానం రాదండి ఈ జన్మలో అనేవారు సరేలేండి ఈ జన్మలో ధ్యానం రాకపోతే ఏమైందిలే అనేవాళ్ళు ఇంకొకరు ఏమనేవాళ్ళు అంటే ఏమండి మీకు ఈ మార్గం పనికిరాదండి మీరు జడ సమాధి జడత్వానికి వెళ్ళిపోయారు మీరు మిమ్మల్ని బాగు చేయడం చాలా కష్టం అనేవాడు ఇట్లా ఎవరెవరు వారి వారి యొక్క విద్యను అనుసరించి వారి దృష్టిని అనుసరించి వారి వారు వారి తోచినట్లు వారి దర్శనం ఎలా ఉంటే అలా చెప్పేవారు ఓహో అలాగా వారికి అలా కనపడ్డం మనం తప్పే ఉంది అని వార చెప్పింది విని మనం తెలుసుకోవాల్సింది ఏమైనా ఉంటే తెలుసుకొని వచ్చేసేవారు మనం ఎందుకు వెళ్ళాము ఆ మార్గంలో ఏముందో తెలుసుకోవడానికి వెళ్ళాం వారి యొక్క విశేషణాలు ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి వెళ్ళాం వారి గురువులను ఎవరైనా ఉంటే దర్శించడానికి వెళ్ళాం వారితో మనకేమైనా జ్ఞానపరమైన రుణానుబంధం సంస్కారయుతంగా ఏమైనా ఉంటే శరణాగతి చెంది ఆ జ్ఞానాన్ని పొందితే వారికి మనకి రుణం రద్దయిపోతుంది అదే రకంగా మనని ఆశ్రయించినటువంటి వాళ్ళకు కూడా మనం జ్ఞానాన్ని కనుక అందిస్తే వాళ్ళకి మనకి జ్ఞానపరమైన రుణానుబంధం రద్దు అయిపోతుంది మిగిలినవన్నీ అంటావా అవన్నీ ఊరికే కొనగోట మీటితే రావా సిద్ధులు అన్నారు బ్రహ్మశ్రీ బళసు నారాయణ గారు ఒకరు వచ్చి అడిగారు ఇలాగే జల్లూరు బలరామకృష్ణయ్య యోగిరాం జల్లూరి బలరామకృష్ణయ్య గారి సమక్షంలో బళసుబ్బనారాయణ గారిని ఇదే ఇదే కందార్థం గురించి అడిగితే వారన్నారు ఇవన్నీ కొనగోటమిటితే రావా అన్నారట ఇంకా మెల్లగానే ఉంటారు నా వాయిస్ ఇంకా అంతకంటే కిందకి దిగదు కాబట్టి అలా చెప్పాను వారు పరమ సాత్వికులు శుద్ధ సాత్వికులు అలాగా చెప్తే పక్కవాళ్ళకు వినపడేది కాదు అంత సాత్వికంగా ఉండేది అలా కొనగోటమిటితే రావా అనే వారు నాకు చెప్పినప్పుడు రాంగుళి నఖోత్పన్నా నారాయణ దశాకృతి అని లలితాసహస్రంలో ఉంటాయి అంటే అర్థం ఏమిటంటే ఆదిశక్తి రమే ఆత్మా పరమాపావనాకృతి ఆదిశక్తి పరాశక్తి అనేటటువంటి చివరి స్థితులలో కొనగోట మీటితే దశావతారాలు ఉద్భవిస్తాయట ఎవరివి విష్ణుమూర్తివి అంటే కాలగమనాన్ని మార్చేసామన్నమాట ఒక బ్రహ్మాండ కాల గమనం నుంచి ఒక విశ్వాండ కాలగమనంలోకి చూసాం ఇప్పుడు చూస్తే ఏమైంది అనంత విశ్వంలో బ్రహ్మాండాలు ఉత్పన్నం చాలా చిన్న పని ఆ బ్రహ్మాండంలో నవగ్రహాలు ఉత్పన్నం చాలా చిన్న పని ఆ నవగ్రహాలలో ఒక భూమి దాని మీద ఒక వాతావరణం అది ఇంకా చాలా చిన్న పని ఆ భూమి మీద ఏర్పడిన వాతావరణంలో కదిలేవి కదలనివి స్థావరములు జంగమములు ఎనభై నాలుగు లక్షల జీవరాసం చెట్లు పుట్టలు గట్లు నదులు ఇవన్నీ ఇది ఇంకా చాలా చిన్న పని అందులో ఒకడు పుట్టుట పోగుట అయ్యో ఇది ఆ చిట్ట అనంత విశ్వం మీద చూస్తే ఒక రెప్పపాటు కాదు కదా రెప్పపాటులో లక్షో వంతు సమయంలో మనిషి పుట్టడం వందేళ్లు జీవించడం పోవడం అయిపోతుంది మరి ఇప్పుడు వీడు వందేళ్లలో చేసినటువంటి నా బండి నా ఇల్లు నా సంసారం నా ఉద్యోగం నా డబ్బులు నా శరీరం నేనేం విడవనండి ఇవేవి అన్నీ నేనే నా నెత్త మీద మోస్తా బాగుంది కదా ఈ జీవనం అనిపిస్తుంది ఇది విషయానందం అదో నిరతిశయానందం ఈ విషయానందము ఎరుకే ఆ నిరతిశయానందము ఎరుకే ఇది మలిన ఎరుక అది పరారూప ఎరుక ఈ మలిన ఎరుక స్థానం నుంచి ఆ పరారూప ఎరుక వరకు ఉన్నటువంటిది అంతా కలిపేస్తే సర్వం అన్నాం అనుకోండి శూన్యం అన్నాం ఈ సర్వము ఆ శూన్యము కలిపితే అఖండ ఎరుక ఇహ దానవతల అప్పుడేమైంది దశ విధనాదాలు లేవు ఏ శబ్దాలు లేవు నిశ్శబ్దం ఇలా ఏ చక్రాలు లేవు ఈ చక్రాల విషయంలో కూడా భగవాన్ రమణుల్ని యోగ మార్గం గురించి కొందరు ప్రశ్నించారు అందులో ప్రశ్నించిన వాళ్ళలో రమణ కపాల సంవాదం అని ఒక ఇరవై పేజీలు పుస్తకం ఉంటాం చాలా ఉత్తమమైన గ్రంథం వేదాంత ఉచితమైనటువంటి ప్రశ్నలన్నింటినీ ఆ కపాల మహర్షి భగవాన్ రమణలను అడుగుతారు చాలా అద్భుతమైన ప్రశ్నలు జ్ఞాన సాధకులందరూ చదవాలి సులభంగా చెప్పేస్తారు ఈ చక్రాల గురించి అడిగారు అందులో ఉంటుంది ఓ ప్రశ్న అయ్యా ఈ షట్ చక్ర విధానం గురించి తమరేమంటారు షట్ చక్రములా ఎక్కడున్నాయి అంతటా ఉన్నది నేనైతే ఇవన్నీ ఎక్కడున్నాయి అన్నారు ఇప్పుడేమైంది ఇప్పుడు అంతటా ఉన్న నేననే వ్యాపక ధర్మాన్ని పొందటం కొరకు సాధనగా వీటిని పెట్టాం हंस अनेट स्थित अधिगमी परम स्थित निंदोधा मार्ग दीपा अंत गच आगेपमें काबट्टी जाग्रतगा अचल पूर्ण राजजयोग हंस मंत्रा इच्छेटेतर हंस शिव सोह सोह हंस सोहम हंसाए विदमह हमस हमसाय विदे తన్నో హంస ప్రచోదయ అని చెప్పేటప్పుడే ఈ హంసా ఆ శివుడు ఆ శివత్వాన్ని పొందడానికి ఈ హంస అనేది ఒక మార్గం ఒక సాధనం ఒక పని ఉంటుంది ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళామనుకోండి హంసతత్వ కదార్థధరువులని అచల పరిపూర్ణ రాజయోగానికి సంబంధించినటువంటి పరాన్ని సూచించేదనమాట అంటే కలహంస జీవహంసలహంస ఇది జీవహంసలేవో ఈశ్వరహంసలేవో తెలిసి జీవహంసల లయాన్ని లయాన్ని లయస్థానములు ఎరిగి పరము ఎరిగేటటువంటి పద్ధతిగా చెప్పబడినది ఈ కందార్థ జరుగుతుంది కాబట్టి ప్రతి మార్గంలోనూ ఈ హంసతత్వం యొక్క ప్రభావం విచారణ ఉంటుంది కానీ దాని లక్ష్యం మాత్రం పరం ఆ పరం స్థితికి చేరితే కానీ పరాత్పరమైన బయలు దర్శనం అవ్వదు ఆ బయలుస్థితి అందు నిలకడ చెందినటువంటి వారెవరు వారికి ఇవేమీ లేవు ఇవన్నీ అధిగమించినటువంటి వారు ఇవన్నీ ఎరుక పద్ధతులు ఇవన్నీ నశ్వరమిది నాటకమిది నాలుగు గడియల వెలుగిది హరి శ్రీ గురుభ్యో నమరి ఓ దూర్ణస్ ఓర్ణమాద ఓర్ణమేవాశిష్య సహనావతు సహనోనక్తు సహ వీర్యం కరవై తేజస్వి నావీతమస్థు శాంతి శాంతి శాంతి స్వరు నిజగరు పరమగురు పరమిష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమ్మ హరి శ్రీగరుభ్యో నమ ఆ uh...